సోదరుడు ప్రభావ పరిశీధర గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన తుడుగు దేవ కృప కని క్రమల తండ్రి ని కేసు తొలి సోదరం గొప్ప ఈ గడిచిన కాలం ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మీ కృప వెంబడి కృపరించిన ఆయన మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ఇంతకాలం వరకు మీరు మమ్మల్ని నడిపించినారు ప్రభావతి సోదరుల నుంచి ప్రతి దాంట్లో నుంచి ప్రభావ మాకు విజయం ఇచ్చినారు మీరు మా హృదయాలు మాతో పాటు ప్రభా విజయం అనుగరిస్తూ అద్భుతాలు ఆశ్చర్యాలు ఇచ్చిన గొప్ప దేవానికి వందని సయానికి కృతజ్ఞతలు ప్రభావానికి స్థుతులు స్తోత్రమైన సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా నీకే కలుగుని దాకా హలలియ నా దేవ నా ప్రభా ఉదే కాల సమయంలో నైనా మీకు సన్నిధికి వచ్చిన ప్రవ్వా ఇదే మాత్రడు మాట్లాడాను అభిషేకం మాకు ఓ ప్రభా మీకు పరిశుధాత్మ అభిషేకం లేకుండా మేము సత్యాన్ని గ్రహించలేమునైనా ప్రభా మేము సర్వసత్యంలో పోలేము ప్రభా కాబట్టి నైనా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి వాక్యం అర్థం చేసుకోలేక మా ఆత్మీయతలు ఇవ్వండి మన హృదయాలను తెరవండి ప్రభావాయినా ప్రభా తి మాకు ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరుస్తాను నీకు వందా ప్రభావ ఎన్నో విషయాలు బయలుపరచుకున్నారు ప్రభావాబట్టి వాటిని వినే ఓపిక సహనం మాకు అనుగరించండి దాని పట్ల వాక్యం పట్ల ఆసక్తి మాకు అనుగ్రహించింది ఆయన మాతో మాట్లాడండి మీకు నూతనమైన కార్యం మధ్య జీవితంలో జరిగించండి ప్రభా బ ఇంకా నన్ను కాలంలో మేము ఏ రీతిగా జీవించాలా ప్రభా మీరే మాతో మాట్లాడుతున్న మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా నీకు వందా ఈస ఇక సత్య ని అనేకులు మేము పంచుకోవాలా అనేకులు చోట్ల మేము ప్రకటించాలా ప్రేమతోనైనా మీరే మాకు మార్గం చూపించి నడిపించండి ఆటంకాలు కొట్టివేసి ప్రవా మీరే మమ్మల్ని నడిపించండి గ్రూప్ ప్రతి బ్రదర్స్ దీవించి ఆశ్రయించి నూతనంగా అభిషేకించి ప్రతి చుట్టూ మీకు శాసన పెట్టుకుని అయినా ఒక మీటింగ్ అంతట్లో మీరే మహిమనందండి మీరే ఆధిపత్యం వహించండి మమ్మల్ని ఆత్మతో నింపి నడిపించి మేము వాటిని చేసుకున్న తర్వాత మా హృదయంలో భద్రపరచుకుని ప్రకారంగా జీవించి ప్రవ్వా అనేకులు ప్రకటించలాగినా మీరే నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుతున్నాము తండ్రి రాధించు నా తండ్రి నిన్నే ఆరాధించు ఓయసు ఆరాధించు నా తండ్రి నిన్నే ఆరాధించును ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధిస్తూను ఓ సూ నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధించు దనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా ధనము వద్దయ్యా నాకు ధాన్యము వద్దయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీ వాక్యము చాలయ్యా ఓసు నిన్నే ఆరాధితును నా తన్ నిన్నే ఆరాధింతూను వయసు నిన్నే ఆరాధింతూను నా తన్రీ నిన్నే ఆరాధింతూను మా అమ్మ నివయ్యా మా నానవు నీవయ్యా మా తోడు నివయ మా నీడ నివయ్యా మా తోడు నివయ్యా మా నీడ నివయ్యా ఓయసు నిన్నే ఆరాధితును నాటన్ నిన్నే ఆరాధితును ఓసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధించు మరువా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా మరువా బోకయ్యా నన్ను మరచి పోకయ్యా బ్రతుకాలేనయ్యాయాలోకంలో బ్రతుకాలేనయ్యాయాలోకంలో ఓ వేసు నిన్నే ఆరాధించు నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా మేడలు వద్దయ్యా నాకు మిద్దలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా నీవే చాలయ్యా నీ మాటలు చాలయ్యా ఓసు ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓసూ నిన్నే ఆరాధిస్తూను నా తండ్రి నిన్నే ఆరాధిస్తూను ఈ లోకము వద్దయ్యా లోకాశలు వద్దయ్యా లోకము వద్దయ్యా లోలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా నీవే చాలయ్యానీ సన్నిధి చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయసు నిన్నే ఆరాధిస్తును నా తండ్రి నిన్నే ఆరాధించును ఎప్పుడు వస్తావో నీరాకడమో ఎప్పుడు వస్తావో నీరాకడమో విన్నాను కనిపెట్టి ఉన్నాము వేచి ఉన్నాము కనిపెట్టి ఉన్నాము ఓయసు నిన్నే ఆరాధించును నా్రీ నిన్నే ఆరాధిన్యసు నిన్నే ఆరాధిన్ నా ఆరాధన్ సర్వము నివయ్యా సమస్త నివయ్యా సర్వం నివయ్యా సమస్త నివయ్యా మార్గం నివయ్యా నా జీవం నివయ్యా మార్గము నీవయ్యా నా జీవము నీవయ్యారాధితు నా తండ్రి ఆరాధింతూను ఓయేసు ఆరాధింతూను నా తండ్రి ఆరాధితుల దేవాన్ని కోస మహోన్నతకు దర్శన కాలం అంతా కాపాడి తగినీకు అన్నాను నేను దినానికి తనకు తమ్మా అనుగ్రహించండినైనా ప్రభా తి సమర్పించే భగేసిన మనుషులు వింటున్నాం ప్రభావ ఈ క్షణం ఈ కాలం విష్ణు తెలియదు ఇంకొక రాజ్యాలన్నీ మీ రాజ్యాన్ని అన్ని ఫ్యూచర్లు మేము చూస్తున్న ప్రోగా ప్రతి రాజ్యం విఫలమైపోతుంది కాబట్టి అది మీ రాజ్యాన్ని తిరస్కరిస్తున్న ప్రోగా రాణిస్తున్న ప్రోగా అయిన మీ రాజ్యం సూచులను సంపన్న కాబట్టి రుట్టిగా మేము తయారైన దానిలో మా మాట్లాడండి మా జీవితాన్ని కలిగి చేయండి మీ ఆత్మీయంలో మీ జీవితాన్ని తల పరిష్ణి మీ రక్షణ ప్రణాళికను మేము కూడా ందులు ఎంత నడిపించాలా అక్కడ సేవ విధానం దయచేయండి ఆలోచించాలన్నారు కాబట్టి అటువంటి సేవ కూడా శాతం పచ్చుకోండి మాకు ఏం జా లేకపోతే కాపల దయచేయండి లేకపోతే దయచేసి మీరే మనసులు ఉండాలి కొన్ని వారాల నుంచి దీక్ ఆఫ్ సార్దీస్ లెక్క సార్దీస్ సంగతు సంఘానికి సంబంధించిన విషయాన్ని ధ్యానిస్తూ సార్దీస్ దొంగ అన్న అంశం గురించి ధ్యానిస్తున్నాం పోయినా శనివారం కూడా ఈ సార్దీస్ దొంగ అన్న విషయాన్ని కేసు ప్రభు అంగ అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేసింది మనకి ఎందుకంటే నేను దొంగ వల్లే వస్తున్నాను అన్నాడు సార్దీస్ సంఘంపై మాట్లాడేటప్పుడు కాబట్టి అదీగా ఎందుకు అన్నాడు అన్న విషయాన్ని మనం సాధన గ్రంథము అధ్యాయులు ధ్యానిస్తున్నప్పుడు బహుదీర్ఘంగా వాటిని మనం చూస్తా ఉన్నాం ఆశ్చర్యం ఏంటంటే సాధన గ్రంథం మూడవ అధ్యాయంలో మనం ఈ యొక్క సార్థిక సంఘానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం ముఖ్యంగా ఈ సంపూర్ణమైనదిగా నాకు కనబడలేదు వాటి వీరి క్రియలన్నీ ఆచారబద్ధమైన క్రియలు కాబట్టి అవి సంపూర్ణంగా ఉండవు ఎన్ని ఆచార పెద్దమైన క్రియలు తీసినా అవి సంపూర్ణంగా ఉండవు అన్న విషయం మనం నేర్చుకున్నాం పోయిన వారం దాని తర్వాత గనుక నీవు ఏదైతే ఉండాలనేది అక్కడ జ్ఞాపకం చేసి నాకు కనబడలేదు గనక జాగరూకుడ వై అంటే వాచ్మెన్ లాగానే ఉండకపోతే జాగరూకుడు అంటే మేల్కున్నవాడు అని అంటారు సాధారణంగా జాగరూకుడు అంటే వాచ్మెన్ వాచ్మెన్ అంటే దేవుని సేవకుడు దేవుని సేవకుని లాగానే తర్వాత చావన ఏమైనా మిగిలిన వాటిని బలపరచము కాబట్టింకా కొన్న ప్రాణంతో ఉన్న సంగ కాలం ఇది నువ్వు ఒక సేవా జీవితంలో ఉండకపోతే చాలిన వాటిని బలపరచకపోతే దాని తర్వాత మూడవ శం నువ్వు ఉపదేశం పొందితేవో ఎలాగో విద్య జ్ఞాపకం చేసుకుని దానిని వైకొనిచ్చు మారు మనసు పొందవు అంటే ఈ చర్చ లేదన్నట్టు నీవు జాగరూకుడవై మనసు జ్ఞాపకం లో ఆ జాగరూకుడవై ఉండని ఎడల ఒకవేళ ఉండకపోతే జాగరూకుడు అంటే మనం చూసినాం వాచ్మెన్ కి సంబంధించిన బోధ ఎన్ని సార్లు ఏస్కెల్ గ్రంథాలు చూస్తాము ఏసా గ్రంథాలు చూస్తాం వాచ్మెన్ డ్యూటీ ఏంటంటే వాడు కావాలి కోట మీద ఇటు అంత తిరుగుతూ ఉంటాడు ఆ గోడ ఆ బుర్జు ఉంటుంది కొంతసేపు అక్కడ నుంచి ఉంటాడు ఎండ వచ్చినప్పుడు పోతాడు ఎండ గోడ మీద తిరుగుతూ ఉంటాడు ఈవినింగ్ వచ్చిందంటే నైట్ వచ్చిందంటే నైట్ అంతా తిరుగుతూనే ఉంటాడు కావాలి వాడు నిద్రగానే ఊడలేదు మా పట్టణం లోపలందరు నిద్రపోతూ ఉంటారు అన్ని కుటుంబాలు నిద్రపోతా ఉంటాయి రాజు ఆ యాజకుడు ఆ సామాన్య ప్రజలు అందరు నిద్రపోతా ఉంటారు సుఖంగా ఈ జాగరూకుడు ఒక్కడు మటుకు వాచినాయని గోడ మీద తిరుగుతా మీద తిరుగుతా ఉంటుంది తిరిగి ఎవరైనా శత్రులు వస్తుంటారేమో గమనిస్తూ ఉంటారు అదే జాగరూకుల పని ఏంటి అంటే గమనించేవాడు ఏ రీతిగా చర్చ్ మీదకి శత్రులు వచ్చి పడతాడా అనేది గమనించేవాడు అన్నట్టు అదే రీతిగా ఏ రీతిగా ఆ పట్టణం మీదకి శత్రులు వస్తారు గమనించి ఒకవేళ శత్రులు వస్తున్నారని దూరం నుంచి గమనించగలిగితే బాకానాథం భూతి అందరిని సిద్ధపరిచేవాడు అన్నట్టు రాబు ఉపద్రవం ఈ లోకం ఎటువంటి భయంకరమైన శ్రమాలు రాబోతున్నాయో అవి చూడకపోతే నువ్వు వాచ్మెన్ కావు నువ్వు జస్ట్ ఆర్డినరీ చర్చ్ మెంబర్వే జస్ట్ కంఫర్టబుల్ గా ఫెస్టివల్స్ చేసుకుని తిరిగి పండుకోవడము పేద విధంగా లేచి వెళ్ళిపోవడం అనేది అందరూ కూడా అంటే మనకు ఖచ్చితంగా పసిగట్టాలి ఏం జరగబోతుంది ఎటువంటి ఉపద్రవం రాబోతుంది మన సేవా జీవితం దానికి సంబంధించింది ప్రిపేరింగ్ పీపుల్ అన్నట్టు వార్నింగ్ ప్రిపేరింగ్ ఈ రెండు చేస్తాం మనం మనం చూపిస్తాం కాబట్టి అటువంటి పిలుపు ఉంది కాబట్టి మన సేవలో అనేక మాట్లాడుతుంది దేవుడు ముఖ్యంగా యువసైకి సంబంధించిన బోధ ధ్యానించిన కాలం ఆరంభైన రోజు వరకు ప్రతి ఒక్కరికి కళలు వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు మన గ్రూప్ లో చక్రవర్తి కూడా ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి కళ గురించి మాట్లాడుతూ ఉన్నారు దాన్ని బంధించలేకపోతుండ కళలో దాలని అది చూపించిండు కాబట్టి ఎందుకు బంధిస్తలేకపోతున్నా అంటే కొన్ని వీక్నెసెస్ గురించి మనం హైలైట్ చేసుకోవాల్సిందే హోల్డింగ్ స్పిరిట్ లేకుండా నువ్వు దుష్ట శక్తులను ఎదుర్కోలేవు ఎందుకంటే దుష్టశక్తిని ఎదుర్కోవాలంటే వాక్యం అవసరం కట్ట కట్గాం కాబట్టి కానీ ఎక రాష్ట్రపతి కలు చేస్తాము ఎటువంటి ఖడ్గం గుట్ట ఖడ్గంతో ఎదుర్కోలేము ఆత్మ వలన కడ్గమనక్కడ తేటగా కాబట్టి దేవుని ఆత్మ ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం ఈ రెండు కలవకపోతే శత్రుని ఎదిరించలేదు వారు తిన్న నిన్ను మోసగిస్తాను ఆత్మ లేకపోతే అందుకే ఆత్మ దేవుని యొక్క ఆత్మ నడిపిస్తాడు ప్రతిదీ సత్యం నిన్ను గ్రహించగలవన్నట్టు ఏ దిశ నుంచి వస్తుందో నువ్వు గ్రహించడాన్ని ఎదుర్కోగలవు అన్నట్టు అందుకో పరశుద్ధాత్మ అభిషేకం అనేది అవసరం పరశుద్ధాత్మ ఆటోమేటిక్ రాదని కూడా నేను ఎన్ని రుజువు పరిచిన వాక్యపరంగా యుహాన్సు వార్తలు ముఖ్యంగా మరియు రోమి రాష్ట్ర పత్రిక అధ్యాయంలో అడుగు ప్రతి ఉచితంగా ఇస్తా అన్నాడు అడగకపోతే ఇవ్వడు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా చివరికి సీమోలు గారడి వాడు ఆ మనం చూస్తాం అది కొందామనుకుంటాడు ఆ నైంటింగ్ డబుల్ తీసుకొని వస్తాడు అపరుషులకి నాకు ఈ అటువంటి గిఫ్ట్ మాకు ఈవెన్ నాకు ఈవీ నేను డబుల్ ఇస్తా ఎంత గారు అంటాడు నువ్వు అట్ల శోధిస్తున్నాడు దేవుని ఇంక డబ్బులు తను కొనాలనుకుంటున్నా అది రానే రానట్లా ప్రగతి అడుగు వారికి ఉచితంగా ఇస్తాడు అది కొనుక్కుండేది కాదు స్పిరింగ్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన చెత్తకర్ కల్లా ఈ అనవైన్ గురించి చెప్పడం మనకు ప్రకటించాడు ముఖ్యంగా మనం ఈ రోజులలో అయితే పెంతకోస్త సంఘాల గురించి మనం మాట్లాడినప్పుడు పెంతకోస్త అనేది నాన్ క్రిస్టియన్ ఫెస్టివల్ యాక్చువల్ అయితే జూ జూదులు పండుగ పండగ అది పెంతకోస్త ఆ పండగ ఏంటంటే పాత మన రెండు సంవత్సరాల క్రితము ఆ పండగ టైంలో మనం చూస్తాం ఏంటంటే ఆ రోజు ఆ పండుగ రోజు అందరూ ఇస్ ప్రజలందరూ పండగ తీసుకుంటున్నారు యరుసూలేం మందిరానికి వచ్చి ఆ అనుకోండి ఆ పండగ అందరూ ఎక్కడెక్కడ ప్రపంచంలో ఇస్రాయల్ ప్రజలు యూధులు అందరూ ఆ రోజు వచ్చి పండుగ తిరిగి వాళ్ళ దేశాలకు అది ఆచారం అన్నట్టు ఆ రోజు ప్రాక్టీస్ ఆ పండగ టైమ్ లో ఇస్రాయెల్ అందరు కింద ఉండి పండగ తీసుకుంటారు ఏ పండగ వెంటకు వస్తుంది కానీ అపోతులలో నమ్ముకున్న వాళ్ళు నూట మంది ఆ ఇంటి పైకత్తున కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వాగ్దానం చేసి మీరు యూద ఇరం దాటిపోకండి నేను చెప్పేంత వరకు ఎందుకంటే నేను పశుధాత్ముని మీకు అనుగ్రహిస్తాను తల్లినాడు తను మీరు ఎక్కడ వెళ్ళకండి అంటే వాళ్ళు కనిపెట్టుకున్నారు ఆ రోజు హోలీస్టేట్ దిగింది ఆ పెంట సుతు రోజు కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కింద ఇస్రాయల్ పండగలు చేస్తారు కింద సిటీలో కానీ వీళ్ళు పైకప్పు ఇంట్లో సుఖిస్తున్నారు దేవుని ఆరదిస్తారు నూట ఇరవై మంది కాబట్టి పెద్ద కోస్త ఎవరికి అంటే బయట వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి కాదు పెద్ద కోస్త చర్చ అని పేరు పెట్టుకుంటారు ఆయన పెంత కోస్తలు అంటే వాడికి పరశురాత్మ లేదన్నట్టు ఎందుకంటే వాడు బయట కాబట్టి ఇది తెలియక పేరు పెట్టుకున్నారు చర్చికి అట్లా పెట్టుకొని మోసపోయింది చర్చ పెంత కోర్తలు అంటే పరశురాత్మ అభిషేకం కాదు పెంత కోస్త అంటే పెంటా అంటే ఫైవ్ ఫిఫ్టీ 50 అని అర్థం అంటే ఫిఫ్టీ ఎయిత్ డే అని అర్థం టెన్త్ కోస్ట్ అంటే ఇప్పుడు యాభై దినం అని అర్థం టెన్త్ కోస్ అంటే బయట ఉన్న వాళ్ళని అర్థం లోపల ఉన్న వాళ్ళు కాదు యాక్చువల్గా అయితే ఆస్టర్యం ఏంటంటే యాక్చువల్గా హోలీ స్పిరిట్ ఆ నైన్టీన్ కి టెన్త్ కోస్కి సంబంధమే లేదు అదొక మిస్లీడింగ్ అన్నట్టు చీటింగ్ అన్నట్టు రీతికి సో వాక్యానికి విరుద్ధంగా ఆ రీతిలో చెప్పుకోవాలన్నా కాబట్టి వీళ్ళు ఎటువంటి ఉపదేశంతో స్టార్ట్ చేసిన సంఘం నుంచి మనం జానించిన దొంగవల్ వచ్చేదమ్మ ఇది అద్భుతంగా ఎవరంటే ఎక్కడో మాట్లాడుతున్నారు నేను దొంగవాళ్ళే వచ్చేదమ్మ నువ్వు వాచ్మెన్ లాగా లేకపోతే జాగరూకుల ఎందుకు రాస్తున్నా పదం మెలకువగా ఉండొచ్చు కదా బుద్ధి లేని కనీసలు బుద్దిగల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మెల్కున్నారు బుద్దిగల కనికలు మెలుకున్నారు వాళ్ళు కాంగ్రిగేషన్ అన్నమాట కానీ ఇక్కడ నీవు జాగరూకులవా వాచ్మెన్ గురించి మాట్లాడుతున్నాడు సేవకుల గురించి మాట్లాడుతున్నాడు దేవకుండా నువ్వు ఉండకపోతే నేను దొంగవల్గా వచ్చేదో ఏ గడియను నీ మీదిక వచ్చేదనో నీకు తెలియనే తెలియదు ఇది పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎండి టైమ్స్ లో అని అనుకుంటే ఏ గడియలో వచ్చేదనో నీకు తెలియనే తెలియదు వాచ్మెన్ లాగా లేకపోతే నువ్వు ఎప్పటికీ ఆయన రాకనని గ్రహించలేదు ఎండు టైమ్స్ లో చర్చ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను ఏ సినిమా చేయకుండా వెళ్ళిపోదాం అనుకున్నారు దాన్ని అందరు ట్రాప్ అవుతున్నారు అందరు ట్రాప్ అవుతున్నారు వాళ్ళని నమ్మిన బోధ వాళ్ళని రక్షించలేకపోయింది మిస్లీడింగ్ అయితున్నారు అన్నమాట యాక్చువల్ గా వరల్డ్ మీరు ప్రపంచం అంతా భయంకరమైన శ్రమ ఉంది ఎవరు గ్రహించుతున్నారు టోటల్ వరల్డ్ క్యాప్చర్ అయిపోయింది కదా వైరస్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ లాస్ట్ ఫస్ట్ కేర్ లాస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ కి వన్ ఇయర్ అయిపోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ దాటిపోయింది ఇప్పుడు వచ్చే కోవిడ్ కోవిడ్ అది టైం ఉంటున్నాము కొన్ని విషయాలు చూపించి తమ వస్త్రం అపవిత్ర పరచుకుని కొందరు డా ఉన్నారు వారు అరుగులు కాబట్టి ప్రతి చర్చ్ ఏజ్ లో ఒక చిన్న గుంపుని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు హిందుకు కాపాడుతున్నాడు అంటే స్పెషల్ గా అనేది ఏం కాదు వాళ్ళు స్పెషల్ కాదు వాళ్ళ పట్ల దేవుడు ఖచ్చితంగా కనితం చూపించండి వాళ్ళు వాక్యం కొరకు ప్రయాణపడినరు అది ఆ వాక్యాన్ని ఆసక్తితో కనుక్కున్నాడు చెప్పబడుతున్న వాక్యం సత్యం ఉందా లేదా గ్రహించగలిగినారు అందుకు వాళ్ళు అర్హులు ప్రతి వాక్యాన్ని పరిశీలించకుండా స్వీకరిస్తే మోస్ట్ ఆఫ్ ఎంటర్టైన్స్ అదే భయంకరమైన త్రిసూ రాష్ట్రపతి రెండో పత్రిక ఇస్తాం మొదట భ్రష్టత్వం సంభవించినాకనే అంతమంటాడు పౌలు అంటే వరల్డ్ వైడ్ భ్రష్టత్వం అంటే కంప్లీట్ వాక్యాన్ని ధృవీకరించే సీల్ సీన్ అన్నట్టు వరల్డ్ వైడ్ రిజెక్షన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ భ్రష్టత్వం అంటే లా లెస్నెస్ అంటే ధర్మశాస్త్రాన్ని కంప్లీట్ గా ధృవీకరిస్తాను అది గ్లోబల్ స్కే అయినాకనే ఆయన రాక ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది మనం పోయిన వరం కూడా తీసుకున్నాం వివాహాన్ని నిషేధించే ఎంత టైమ్స్ పేరి టైమ్స్ ఇది వివాహాన్ని నిషేధించే టైం స్టార్ట్ అయింది వరల్డ్ మ్యారేజ్ లాస్ అన్ని మాడిఫై అయిపోతున్నాయి ఇండియాలో కూడా స్టార్ట్ అవుతుంది లాస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది సారీ బిఫోర్ లాస్ట్ సెప్టెంబర్ లో స్టార్ట్ అయింది సెయిన్ సెక్స్ ఫ్రీడమ్స్ ఇంకా సేమ్ సెక్స్ ఫ్రీడమ్ ఇచ్చినాక నెక్స్ట్ స్టెప్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ లావ్ కాబట్టి మ్యారేజ్ మ్యారేజ్ దాని అర్థమే మారిపోతుంది అన్నట్టు లా లివింగ్ పార్ట్నర్షిప్ మ్యారేజ్ విదేశం నిషేధించడం అంటే లివింగ్ పార్ట్నర్స్ కాన్సెప్ట్ అన్నట్టు పెళ్లిని తీసుకోకుండా కలిసి ఉండడం అన్నట్టు పిల్లల్ని కూడా కనడం ఆల్రెడీ స్టార్ట్అప్ ప్రొఫెన్షన్ వరల్డ్ వైడ్ ఫిరామిడ్ అన్నట్టు అదొక సైన్ అన్నట్టు ముందు పౌలు వ్యాపకం చేసినట్లు ప్రతి ఒక్కరు మ్యారేజ్ నిషేధించే టైం వస్తుంది క్రిస్టియన్ ఫ్యామిలీస్ లెక్క స్ప్రెడ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు చూస్తారు అది సిస్టమ్స్ లో అండ్ అటువంటి టైప్ ఆఫ్ చర్చెస్ స్టార్ట్ అయిపోతాయి అంటే న్యూ కాన్సెప్ట్స్ అన్నట్టు న్యూ ఆర్గనైజేషన్స్ అన్నట్టు అవి లివింగ్ పార్ట్నర్స్ ఉండే వాళ్ళంతా ఒక చర్చ్ లాగా తయారైపోయి వాళ్ళ డిఫరెంట్ వర్షిప్ వాళ్ళ పాస్టర్స్ వేరే వాళ్ళు అట్లా తయారైపోతాయి అన్నట్టు అన్ని చర్చ్ సిస్టమ్స్ ని అంటే అది సంపూర్ణమైన భ్రష్టత్వం అన్నట్టు గ్లోబల్ స్కేల్ లో కానీ ఒక చిన్న గుంపు వాళ్ళ అర్హులు ఎందుకంటే తెల్లని వస్తువులు ధరించుకొని నాతో కూడా సంచరించే దరి వీళ్ళు పరుషుగత అపవిత్రిని అసహించుకొని ఆయనతో పాటు సంచరించే వాళ్ళు స్మాల్ గ్రూప్ అన్నట్టు మనం ఖచ్చితంగా ఆ గుంపులో ఉండాలా ఎత్తి కాంప్రమైజ్ కాకుండా ఈ లోకపు విధానాలతో దాని ఆచారాలతో మనం కాంప్రమైజ్ కాకుండా ఆయన కొడుకు జీవించాలా పాముల వల్లే వివేకులే ఉండాలి పౌరముల నిష్కలంకరంగా ఉండాలంటే ఎవరిని హర్ట్ చేయకుండా ఎవరితోని మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ద్వేషించకుండా కొట్లాడకుండా క్షమాగుణం ఉండాలా ప్రేమ గుణం ఉండాలా రిస్కేప్ అయిపోతా ఉండాలా ఎందుకంటే మూర్ఖుని మనుషులు అంజింపరాదని మనం చేస్తాం శ్రీమతి శతకంలో కాబట్టి మూర్ఖుని మనుషులు అంజింపరాదన్నప్పుడు మూర్ఖంగా మనం వాళ్ళని తర్కవాదాలు పెట్టుకోవద్దు ఎట్లా వాడు వినడు ఎందుకు మన టైం వేస్ట్ వినేవాని జరిగిపోతే కనీసం ఆత్మరక్షణ పొందుతుంది కదా కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం కాబట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతనే ఉంటేనే గానీ నువ్వు జయించలేమని ఐదవ వర్షం లేదు జయించేవాడు అలాగే తెల్లని వర్షం జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఏ మాత్రం తుడుప తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను అతని పేరు ఒప్పుకొండును కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ మాట్లాడుతున్నాడు ఏంటనంటే మనం ఎంతగా ధైర్యంగా ఆయన నామాన్ని మనము ప్రకటిస్తూ ఉంటాము ఆయనతో పాటు నడవగలము ఎవరిపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళి అన్న వాక్యం జ్ఞాపకానికి వస్తుంది ఇప్పుడు మనం ఆ మనము ఆయనతో పాటు నివసించలేము అక్కడ ఆ యొక్క స్థలం కాబట్టి ఈ గురించి లేకపోతే దొంగ గురించి నేను పోయిన వారం కొంచెం డీటెయిల్స్ గా నేను చెప్తాను ఆశ్చర్యం ఏంటంటే సరే దొంగ అంటే ఏ స్టో దొంగ వల్లే వస్తున్నాడు కానీ దాని అర్థం ఏంది అన్నప్పుడు నువ్వు జాగరూకుడుగా ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నాకేం కాదులే నాకంతా సుఖంగానే ఉందిలే అంటే ఆ రాచు వచ్చింది పదనం కదా నువ్వు మన జలప్రలయానికి సంబంధించిన వాక్యం మనం గణించినప్పుడు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాలో అది మనం చూస్తాం చూడండి మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఈ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాక్యాన్ని రిపీటెడ్ గా చూపిస్తా ఉన్నాను ట్వంటీ ఫోర్త్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ బైబుల్ ఏంటంటే స్ట్రైట్ ఫ్రమ్ హార్స్ ఎస్ మౌత్ అంటాను ఇంగ్లీష్ లో ఏసభు నోట్ల నుంచే వచ్చిన వాక్యాన్ని ఇవన్నీ స్ట్రైట్ శిష్యులు చెప్పింది కాదు ఇంకొకరు చెప్పింది కాదు సరాసరి మన ప్రభు నోట్ల నుంచి వచ్చిన వాక్యం అన్నట్టు ఇది మేశ్వర తిరునాద్యంలో ఇదిగో ముందుగా నేను ఇతీ ఉన్నాను ఇరవై ఐదో వర్షంలో దాని తర్వాత ఆ ఇరవై ముప్పై వర్షంలో అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును కాబట్టి ఈయన దొంగవల్లే వస్తున్నానంటాడు కానీ ఇక్కడ ఏమంటుందంటే ఆ ఆ మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుందంటే ప్రతి ఒక్కరు ప్రతి నేత్రము చూసేది కానీ ఇది సీక్రెట్ గా అమాంతంగా మాయమైపోయే ఈవెంట్ కాదు సీక్రెట్ గా మాయమైపోయే ఈవెంట్ గానే కాదు ఎందుకంటే ప్రతి నేత్రం చూస్తూ ఉంది అప్పుడు మనుష కుమారుడు ప్రభావంతోను మహామాయమంతో ఆకాశ మేఘారుడై వచ్చిట చూచి చూడండి ఆయన ఈవెంట్ ఆయన రాయ రాకడెట్లు అనేది అతని సూచన ఆకాశమంది కనబడు చివరి సూచన వరకు అప్పుడు మనుష్య కుమారుడు ఆకాశ మనకు తెలిసి పరొక రాజ్యానికి సంబంధించిన పోదా కాబట్టి ఆకాశ మందు ఆ సూచన అంటే చర్చబడుతుంది సూచన అప్పుడు మనసుకు మరుడు ప్రభావంతోను మహామహిమతోను మూడు మూడవది ఆకాశ మేఘారూఢుడై ఆకాశ మేఘములంటే ఆయన మహిమకి సాదృష్యం ఆయన మహిమ ఆయన బిడలకు సాదృష్టం కాబట్టి వేవేల కొలది భక్తులతో తిరిగి వస్తాడనేది మనం యూధాపత్రిక లభిస్తాం ఆకాశ మందులి ఆకాశ మందు కనబడింది దాని తర్వాత భూమి మీదను మరియు ఆయన అదేందుకు సకల గోత్రంలో వారు బొమ్మ కొట్టుకుంటూ పరిగిపోతారు పరిగెత్తిపోతారు అండి అక్కడ వాక్యం అంత భయంకరంగా ఉంటదన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం అందుకు ఆ సూచన ఎట్లా ఉంటది అంటే థర్టీ ముప్పై ఏడవ స్థాయిలో నోవాహు దినం ఎలా కూడాను మనుషు అలాగే ఉండను ఇది ఈ వాక్యం అర్థమైతే చాలు ఎండ్ టైమ్స్ ఉంటాయి ఇది కరెక్టా కాదనేది మనం ఊరికే అర్థం చేసుకోవాలండి ఇప్పుడు నోవా దినాలు ఎట్లుండే ఆ రోజులలో నెక్కిలు అనే ప్రజలుండే లేక భూమి మీద బహు బా పరాక్రమవంతులు బహు గంభీరంగా ఉండేవాళ్ళు ఒక జాయింట్స్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు ఉండే నోవా కాలంలో అది చెప్పండి ఈ రోజు ఉన్నారా బలవంతం వాళ్ళు ఈ భూమిని బలవంతం నింపి పెట్టిండ్రు పాపంతో నింపి పెట్టిండ్రు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది దేవుడు నోవా ముందు దినాలు ఎట్లుండే ఎగ్జాక్ట్లీ అవే మనుషులు బస్ట్ నష్టాతంలో పడిపోయి లాలీస్ లో పడిపోయి ఆయన మాటలు ఎవ్వరు వినలేదు తన తరానికి ఒక ప్రవక్త లాగున్నా ఆయన మాటలు ఎవ్వరు వినలేదు జలపరం రాబోతుంది ఇప్పటికైనా మాట మనసుకుందంటే మెంటలో పిచ్చోడు అని తిప్పుకున్నారు జరారిలో ఇంత పెద్ద ఓడగట్టు ఇంత పడవ కట్టుకుంటున్నాడు నిజంగా పిచ్చి వాడు అనుకున్నారు కానీ తన కుటుంబం తెలుసు ఈయన ఒక ప్రవక్త అని ద్రేవణి కుమారుడు కాబట్టి ఇప్పుడు చూడండి ముప్పై తొమ్మిదో వర్షం మనకు అర్థమైతే జలప్రలము వచ్చి అందరినీ అందరినీ కొందరిని కాదు అందరినీ జలప్రలెం వచ్చి అందరినీ ఎక్కడ కొనిపోయినాయి కొట్టు కొనిపోయినాయి అలాగనే అన్నాడు ఒకరు కొనిపోబడతారు ఒకరు విడవడతారు అంటే జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది దాన్ని ఉల్టా చేసేసింది చర్చ్ ప్రతి డినామినేషన్ ఉల్టా చేసింది ఈ అందుకు చర్చ్ సిస్టమ్ లాలేజ్ గా నేను ప్రూవ్ చేస్తాను ఇప్పుడు వాక్యంలో జలప్రలయం వచ్చి అందరిని కొట్టుకొని పోవరకు వరకు నేను అనుకుంది ఏంటి జరిగింది ఏంటి ఎవ్వరు గుర్తించలేదు అప్పుడు పరిసప పడుతుంటారు ఎరగకపోయేది ఎవరు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఆయన చెప్పింది నువ్వు ఆచరగా లేవు నువ్వు ఆ కావలి వాణి వాళ్ళే కొన్నింటే నువ్వు దాన్ని ఎరగేవాడివి దూరం నుంచి జలం వస్తుంటే పెరిగేవాడి లో మేము అప్పుడు ఆర్టీసీ రాస్వర్ట్స్ ఉన్నప్పుడు ఒక పెద్ద రూమర్ వచ్చిండే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఆ ప్రాంతంలో హుసేన్ సాగర్ కట్ట తిగిపోయింది మొత్తం గొప్పకపోతుంది ఆర్టీఫిక్ వరకు అన్ని ఇంట్లో అనుకుంటే ఇక మా ఇంటి ఎదురంలో ఒక వ్యక్తి ఖైరతల్లి అని ఒక ముస్లిం వ్యక్తి ఆయనకి పన్నెండు మంది పిల్లలు చిన్న చిన్న చిన్న పిల్లలు ఇక ఆయన రోడ్డు నుండికి వచ్చి ఆ రాత్రి తొమ్మిది పది గంటలకి ఆ బాధపడతా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు వాళ్ళ అమ్మాయికి ఇచ్చిన బెంకోమంగా అని ఏడుస్తా ఉన్నాడు అది అది రూమర్ యాక్చువల్గా అది రూమర్ మో మనందరినీ చెప్పిందాము మా ఫాదర్ ఇంకా మేమంతా చిన్న చిన్న పిల్లలము ఆ మీద నుంచి కానీ అది రూమర్ అని చాలా లేట్ గా తెలిసింది చూడండి అది మనకి తెలవాలి తెలిస్తేనే కదా మనం భిదపడేది లేకపోతే అటు నేను నిద్రపోతుంటుంది తన రూమర్ సరే ఒక న్యూస్ లాగా స్ప్రెడ్ అయింది రూమర్ కానీ ఇది రూమర్ కాదు ఇది సత్యము అయినా గానీ మనిషి గ్రహించలేకపోయిన జలప్రాలయం వచ్చి వారిని అందరిని కొట్టుకొని పోవరకు ఎరగకపోయేది అలాగనే మనిషికి మనం అక్కడ ఉండను అన్న విషయాన్ని కాబట్టి జలం ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది అంటే ఈ ప్రిన్సిపల్ అర్థం కావాలా టోటల్ థర్థియాలజీ ట్రాన్స్ఫర్మ్ అయితే సర్వసం అంటే జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది అన్న ప్రశ్న ఒకరు అర్థమైతే చాలు పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఎవరు ఎరగకపోయేది ఆయన దొంగ వల్లే వస్తున్నప్పుడు న్యాచువల్లీ ఎవరు ఎరగకపోయినాడు లాగా కావాలి మన వాళ్ళగా ఉంటే జాగరూకులు అయి ఉంటే ఖచ్చితంగా ఎరిగేవాడి సేవ దానికి సంబంధించింది కాబట్టి మనం ఎరుగుతుంది ఎట్లా ఎరుగుతుంది జలప్రణం వచ్చి వాటిని అంతర్మూ కొనిపోయింది అని ఒక చిన్న కుటుంబము చిన్న గుంపు టైని చిన్న శేషం ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది విడిచిపోయి కొనిపోపడ్డవాడు పరిశుద్ధరా విడవబడ్డవాడు పరిశుద్ధరా ఈ ప్రిన్సిపల్ ఒక్కటర్థమైతే నీ టోటల్ ఫెయిట్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది ఈరోజు సంపూర్ణంగా జలము ఎవరిని ఒకటా చెప్షన్ ఎంత చెప్షన్ ఏమనుభూతి జనం కొలిపోయిన వాళ్ళు పరిస్థితులు జనం బిల్లు పెట్టిన వాళ్ళు పార్టీని ఎంత చర్చ ఎంత పొలితా పార్టీలో బాగా నారైన ఉపవాసాలు రోజు రోజు పాటు వాళ్ళు ఇంట్లో మొత్తం చెప్తుంటే వాళ్ళు మోసపోయిన నేను చెప్తారు ఎందుకు తెలుసా జనం ఎవరినీ కోయింది పాపలను కొనిపోయింది జీ ఎవరిని విడిచిపెట్టిందంటే ప్రసిద్ధాన్ని విడిచిపెట్టింది కొనిపో కొనిపోయింది జలంతో పాపిలు దానికి తెరిచేమంటుందంటే కొనిపోబడ్డవారు పరిశుద్ధులు విడబడ్డవారు పాపులని బోధ చేసి ప్రకటన గ్రంథం అంతా వంకటింకర చేసి పెట్టుకున్నారు బోధన మూసపోయింది అక్కడ కాబట్టి నువ్వు జాగరూకుడుగా పాకపోతే సంఘము కొనిపోతుంది నేను పరిశుద్ధంగా నేను నేను అమాంతంగా పోతాను గాలిలోకి నేను ఏ సినిమా చూడాలని అనుకుంటున్నాను కానీ వాళ్ళకి వచ్చేసింది సేవ ఆడ్రండి చాలా మంది చనిపోయినారు ఈ సంవత్సరం చాలా సఫరింగ్ ఉంది నాన్ క్రిస్టియన్స్ కంటే ఎండట ప్రపంచం మొత్తం స్పెయిన్ గదగలాడించింది పౌలకప్పుడు ఎంతగానో ప్రయాస్ పడే సేవ చేసింది ఆ దేశంలో పౌలు ఈ రోజు స్పెయిన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది పౌలు పేతురు ఇటలీలో ఎంత సేవ్ చేసి ఈరోజు ఇటలీలో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఎంత ఇటలీలో అందరికంటే ఎక్కువ సఫరింగ్ అయిన ఆదేశా ఇటలీ అప్షన్ ఇంగ్లాండ్ లో చాలా మంది తర్వాత యునైటెడ్ స్టేట్స్ క్రిస్టియన్ కంట్రీ కదా నైన్టీ ఎంత మంది ఎగిరిపోయినారు క్రిస్టియన్స్ వచ్చేసే ఎంత ఎవరు గ్రహించిన జలం ప్రళయం వచ్చి కొనిపోయినట్లు ఎవరు గురితెరగాలి గురి తెరిగిన వాడు తప్పించుకుండు అంటే తేడా ఆ చర్చ్ తప్పించుకుంది కానీ ఎండ్ టైమ్స్ లో ఇది లాలెస్ మొత్తం భ్రష్టత్వంగా పడిపోయింది సార్ చిన్న గుంపు మనల్ని దేవుడు ఏర్పరచుకుంటు మనం దగ్గర దిరగలుగుతున్నాం ఎవరికి జలం ఎవరిని కొనిపోయింది పాపులను అగేన్స్ట్ బైబం ఇది ఋద్ధం అది అగేన్స్ట్ చర్చ్ బోధ చర్చ ఏమవుతుంది జలము ఎవరిని కొనిపోయింది పరిశుద్ధులని తను చెప్తుంది ఎవరిని విడిచిపెట్టింది విడబడ్డవాడు పాపి పాట ఉంది నేను నిన్న విడబడ్డవాడు పాపి కొనిపోబడ్డవాడు పరిశుద్ధులను ఉల్టా చేసింది వాడు ఉల్టా చేస్తు వాక్యాన్ని తను ఏ సో కొనిపోయింది పాపులను విడిచిపెట్టింది పరిశుద్ధులను మన తీర్మానం అక్కడే ఉంది నువ్వు ఆర్దేశ వస్తున్న ప్రభుని గ్రహించగలిగితే ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే జలము పాపులను కొనిపోయింది పరశుద్ధులను విడిచిపెట్టింది అంటే నేను ఇంకా అదే పాట సేమ్ స్టోరీ డైరెక్టర్ ఒక సామెతుంది పాట పార్సి పండ్ల దాసరా అన్నట్టు వాడు గంటలు అదే పాడుతుంటాడు పాట అట్లా తయారైపోయింది చర్చ సిస్టమ్ జలము ఎవరిని కొనిపోయింది పాపులను ఎవరిని విడిచిపెట్టింది పరశుద్ధులను జాగరూకుడు అయితేనే దీన్ని నువ్వు గ్రహించగలవు ఆర్డినరీ కాంగ్రిగేషన్ మెంబర్ లాగుట్టే ఎప్పటికీ చూపించలేదు ఆయన చెప్తుంది కార్తీక సంఘంకి ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్త లేకపోతే మటుకు దీన్ని నేను కాపాడమని చెప్తున్నాడు నీ ప్రేమను గ్యాప్ గా నేను నిన్ను కాపాడలేదని చెప్తున్నాడు అని మనకు ఒక విషయం ఏంటంటే దొంగ ఇంకొక దొంగ కూడా మన ప్రభు దొంగ వల్ని వస్తాడు కానీ ఇంకొక దొంగ కూడా ఉన్నాడు యూహన్సు వార్త యోహాను పత్రికలు చూస్తాను యూహన్సు వార్తలు కరెక్ట్ యోహన్సు వార్త పదో అధ్యాయము పదవ శ్రమో దొంగ ఎగితే వస్తాడు వాడు దొంగలిస్తాడు హత్య చేస్తాడు నాష్టం చేస్తాడు వాడు దొంగలిస్తాడు హత్య చేస్తాడు నాష్టం చేస్తాడు ఎవరైతే ఆ బోధలో ఉన్నారో జలము పాపలోని పరిశుధనం కొనిపోయింది అని ఉంటాయి చేసుకున్నారు అలాగనే మేము మనుషులకు మన డాక్టర్ ఏమన్నా పాపులు విడబడతారు పరిశుద్ధులు కొనుక్కోబడతారు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి ఇదే అడుగుతుంది దొంగ దోచుకోబడతారు అతిధియపడుతారు సంపూర్ణంగా నాశనం కాబట్టి అటువంటి బోధ నుంచి మనం బయటకు వచ్చినాం ఇంత డీప్ గా సీక్రెట్స్ దేవుడు మనం చూపించగలుగుతాడు అదే మన మొదటి తెచ్చిన నాశన పత్రిక యాజ్ఞం అంతా చూసినప్పుడు ఆయన దినము దొంగవలే ఉంటుంది అన్నాడు క్రీష్ ప్రభు దొంగి కానీ ఆయన దినము దొంగవలే ఉంటుంది డే ఆఫ్ ద లాడీస్ లైక్ అన్నది దొంగవలే ఆ దినం ఉంటుంది ఎట్లా అమాంతంగా ఉపద్రం సడన్ డిస్ట్రక్షన్ ఉంది అక్కడ ఎవ్వరు ఊహించలేరు అన్నట్టు సడన్ వచ్చేస్తుంది మొత్తం నాశనం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మన మధ్యలో ఎందుకు చెంది అని అడిగి ప్రవచ్చు మనం చూస్తున్నాం మూడు వారాల నుంచి నాలుగు వారాల ఉగ్రత ఆయన ఇంకా మీ మధ్యలో నా ఉగ్రతను పెట్టిన ఎవరు గ్రహించగలుగుతున్నారు అమ్మాంతంగా వచ్చేసి పడిపోయింది కాబట్టి మీ బాధ్యత ఏంటంటే గ్రంథంలో ఒక వాక్యం కలిగించి ముగిస్తాను ప్రకటన గ్రంథం పదహార అధ్యయనం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యయము తొమ్మిదవ వచనం ఏంటంటే తొమ్మిదవ వచనం కాగా మనుషులు తీవ్రమైన వేడినితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం దేవుని నామంను దూషించేది కాని ఆయన మర్మ పార్చినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు ఈరోజు కూడా కూడా ఈ తెగులు ఎక్కడి నుంచో చిన్న చూడలేదు అక్కడ ఈ తెగుల మీద అధికారం దేవుని నామం అంటే ఆ తెలుగుల మీద దేవునికి తప్ప ఎవరికి అధికారం లేదు ఎవరు దేవుని సైతాన్ని కూడా నన్ను ఏం చేయలేదు దేవునికి అధికారం ఉంది అందుకు ఎవరు దీన్ని ఈవెన్ ఏ బిజినెస్ మ్యాన్ కూడా దీని మీద అథారిటీ పొందుకోలేకపోయినది ఏ ఫార్మా కంపెనీ దీన్ని అథారిటీ నేను ఈరోజు మార్నింగ్ బీబీసీ న్యూస్ పేపర్ ఆన్లైన్ న్యూస్ పేపర్ లో ఈ వ్యాక్సిన్స్ ఆరంభమైన కాలం నుంచి ఇప్పటి వరకు ప్రయాసాలు ఎంత ప్రయాస లీడర్ వ్యాక్సిన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక హిస్టరీ ఒక ప్రొఫెసర్ మెడికల్ ప్రొఫెసర్ ఆయన ఇంటర్వ్యూ చదువుతాను ఆయన ఎంతగా దివార్ ఆప్షన్ కష్టపడింది దాన్ని తయారయడం కొరకు స్టార్టింగ్లో ఇస్తే ఎవరి మీద రియాక్షన్స్ లేవు దాని తర్వాత ఒకటి న్యూరాలజికల్ అంటే మెంటల్ ప్రాబ్లం అయిపోయింది వారికి ఆయన చెప్తుంది అసలు అర్థమే కావట్లేదు చివరికి ఇప్పుడు ఫైనల్ గా మేము చేస్తున్నాము ఇంకా అందరికి డోస్ ఇవ్వడానికి ఇప్పుడు మాకు చాలా రిలీఫ్ ఉంది ఈ వన్ ఇయర్ కష్టపడినది దానికి ఇప్పుడు నాకు ప్రతిఫలం వచ్చిందని సంతోషంగా చెప్తుంది కానీ మెసేజ్ మనకు బాగా అర్థమైతే ఇది మెంటల్ ప్రాబ్లమ్స్ దా తీస్తుంది నరాల న్యూరాలజికల్ సింటమ్స్ అంటే నరాలకి సంబంధించిన పరిణామాలు బయటకు వస్తున్నాయి ఈ వ్యాక్సిన్ ద్వారా ఎర్లీ మార్నింగ్ డేస్ జరుగుతా మనకేటువంటి న్యూస్ దొరుకుతాయి అయినా మనుషులు ఎవరికి కూడా ఆయన నామం నిర్దేశిస్తున్నారు కానీ ఆయన మహిమపరచలేరు వారు మనసు పొందిన వారు కారు సార్థిక సంఘము వారు మనిషి పొందుతలేదు అందుకు నేను త్వరగా వచ్చి పడుతున్నాను నేను ఎవరు అలా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం మటుకు దీన్ని అందుకే మత్స్య వార్తలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వాక్యం నేను కొన్ని సంవత్సరాల క్రితము చూపించిన మతేశ్వర వార్త ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ స్థానంలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏమంటే ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ద లార్డ్ ఆఫ్ దో సర్వెన్స్ కమత్ ఇది ఉపమానం తెలుసు పర్లవరానికి సంబంధించిన ఉపమానం అదే రీతి ఒక వ్యక్తి అవుతున్నాను పర్లవరాజం ఒక మనుషుడు దేశాంతరంకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు కాబట్టి మనకి మనకు అప్పగించింది మనం దాసులం అన్న విషయాన్ని వ్యాఖ్యం చేస్తుంది కానీ దాసులతో అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు తలాంతలు ఒకనికి ఏమి ఒకటి ఏమని సామర్థ్యం చెప్పినా వానికి వెంటనే దేశాంతరం పోయింది ఐదు తలాంతులు వాడు తీసుకుని వెళ్లి వాటితో వ్యాపారం చేసి మరీ ఐదు తలాంతులు సంపాదించాను తప్పలేదు చూపిస్తుంది అలాగే నేను రెండు తీసుకున్న వాడు మరీ రెండు సంపాదించాను అయితే ఒక్క తలాంటి వాడు వెళ్ళి భూమి తిరిగి తన యజమానిస్తాము దాచిపెట్టి మీరు ఏం చేయలేదు అన్నట్టు సేవ చేయలేదు బహుకాలం తర్వాత దాసులు వచ్చి వారి యుద్ధం లేక చూసుకునేది అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు ఇచ్చి అది కాక మరియు ఐదు తలాంతులు సంపాదించుతాను చెప్పను ఆశ్చర్యం ఉంటుంది మనకి ఇరవై ఎనిమిదవ వర్షానికి పుస్తకాలు అది కిందికి ఏం జరిగిందనేది ఇరవై ఎనిమిది కాదు వచనం ఇరవై తొమ్మిదో అధ్యాయ మట్వార్త ఇరవై ఐదు మనం చదువుతాం యాక్చువల్గా ఇరవై ఐదు మట్టి సుమార్తె సువార్త ఇరవై ఐదు పంతొమ్మిదిలో ఉంది వాటి యాక్చువల్గా బహుకాలం అయిన తర్వాత ఆ దాతుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకోలేను ఇది పాయింట్ లెక్క ఇంగ్లీష్ లో చాలా ఇంట్రెస్టింగ్ పాలనండి ఏమనుందంటే ఆయన బహుకాలం తర్వాత రా విషయం ఇంగ్లీష్ లో ఏమందంటే నైన్టీన్త్ వర్స్ లో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ద లార్డ్ ఆఫ్ దోత్ అంటే ఇది డైరెక్ట్ గా ఆయన ప్రభు తన గురించే మాట్లాడుతుంది ఇక్కడ ఇంగ్లీష్ లో లార్డ్ అని అక్కడ అంటే వాళ్ళ మాస్టర్ అన్నట్టు After a long time, the lord of those servants cometh and reckoneth with them. Reckoning. Reckoning is the same thing in the system where we are going. Everyone is going. Reckoning. This is just the rapture's opposite word, reckoning, and the rapture concept is not the rapture concept. It's the concept reckoning concept. Right reckoning means that I have to know every one of them. I am going to know how to do it. నీకు ఎన్ని తలాంతులు ఇచ్చినాడు నేను నువ్వు ఏం చేస్తున్నావు ఆ తలాంతలు వారి యొక్క లెక్క చూసాను ద రెకనింగ్ అంటాం దీన్ని ఆయన తిరిగి వచ్చినప్పుడు రెకనింగ్ ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు రికనింగ్ ఏంటంటే లెక్క చూస్తాడు ఏం చేస్తాడంటే రివార్డ్ ఇస్తాడు రెకనింగ్ అండ్ రివార్డింగ్ అది మంచిగా ఉంటది వాక్యాన్ని సందేశాన్ని మనం అట్లా ప్లాన్ చేసుకుంటే ద రెకనింగ్ అండ్ ద రివార్డింగ్ ఆయన తిరిగి వచ్చినప్పుడు లెక్క దాని తర్వాత రివార్డు ఇస్తాడు కాబట్టి వాక్యం అర్థమైన మనం ఏం చేయాలంటే ఆ చిన్న గుంపు వాళ్ళ వస్త్రములు అప్పుడు పరచుకోకుండా జాగ్రత్తగా ఉన్న వారు వీళ్ళు కళ్యాణ వస్త్రాలు ధరించుకున్నారు వరపలతో పాటు ఎక్కడంతా అక్కడ మరి అటువంటి వారు శాశ్వతంగా అతనితో పాటు ఉండబోతున్నారు ఎప్పుడు ఆయన రెకనింగ్ టైంలో కాబట్టి ఇప్పుడు వచ్చేది రెకనింగ్ క్యాప్చర్ అయిపోయింది అనుకున్నారు అందరు కానీ యాక్చువల్గా ర్యాప్చర్ కి బదు రెకడింగ్ అవుతుంది ఆయన వస్తున్నాడు లెక్క చూస్తున్నాడు దాని తర్వాత మీకు మంచి పెడతాడు కాబట్టి మనం ర్యాప్చర్ కొరకు సిద్ధపడుతున్నామా రికడింగ్ కొరకు సిద్ధపడుతున్నామా అనేది బోధ నేనైతే రికడింగ్ కొరకే సిద్ధపడుతున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ క్రితము ఒక పబ్లిక్ మీటింగ్ లో చూపించాన ద చర్చ్ విల్ నాట్ వెకెట్ డ్యూరింగ్ ట్రిబులేషన్ హండ్రెడ్స్ ఆఫ్ డౌన్లోడ్స్ మీద విల్ నాట్ వెట్ ఎట్ డ్యూరింగ్ ట్రిబులేషన్ అందుకోరుకు చర్చింది దేవుడు రీసెంట్లీ ఒక పాస్టర్ చెప్తున్న నేను వాక్యం చర్చ్ ఎందుకు ర్యాప్చర్ అయిపోతుంది ఎందుకు ఎత్తబడుతుంది అది విఫలం అయిపోయిందట ఆయన పర్పస్ ఫిల్ఫిల్ కాకుండా ఆయన చర్చికి ఎంతో పవర్ ఇచ్చిండ్రు సైతాన్ మీద విజయం పొందడం కానీ అది ఫెయిల్ అయిపోయింది కాబట్టి అది ర్యాప్చర్ అయిపోతుంది అని బోధిస్తాడు అవన్నీ ఎంత మటుకు కరెక్ట్ అనేది నేను మీకే రోపెప్పేస్తున్నా కానీ మనకు మట్టుకు ఈరోజు అర్థమైంది ఏంటంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు రికడింగ్ ఉంటుంది కాబట్టి మన మనం చెప్పుకోవాలా ప్రతి విషయంలో ప్రతి జీవన విధానంలో ఈ రికడింగ్ నువ్వు ఇచ్చుకోవాలా నీ రికడింగ్ ఆయన తన అంటే లెక్క రికడింగ్ చెప్పడం దాని తర్వాత రివార్డింగ్ కాబట్టి రివార్డ్ కొరకు ప్యాస్ మనం మనం రెక్కడింగ్ కొరకు ఎదురు చూస్తున్నాం నేనైతే జాగ్రత్తగా ఎదురు చూస్తున్నాను మీరు కూడా అయితే చూస్తే ఆర్దేశ సంఘంలోని దొంగ నుంచి మీరు తప్పించుకుంటారు లేకుంటే ఆయన వచ్చి ఈ రాయి మీద ఎవరు పడతాడో వాడు రసింపబడతాడు కానీ ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాడు చెత్త నీళ్లుగా చేయబడతాడు ఆయననే చెప్పాడు కాబట్టి ఆ రాయి అందుబాటులో ఉన్నప్పుడు ఆ రాయి మీద పడాల మన హృదయాన్ని ఎలగొట్టుకోవాలి నలుగొట్టుకోవాలి శరీరాన్ని నలగొట్టుకోవాలా శరీర క్రోధికలను అన్నిటినీ చంపేసుకోవాలాన్ని కాపాడుకునేవాడు దాంతో పాత్రుడు కాడు అన్నాడు కాబట్టి నా నామం నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దిశ మందు పదమంది నూరు రెట్లు తిరిగి పొందుకొని కాబట్టి అటువంటి వాక్యంలో మనని బలపరిచి నడిపించాను అప్పుడు తండ్రి మీకు వదలాలైన సర్వోనతుల మీకే కృతజ్ఞ కలసా ఇంకా కొర్కు కొరకు మేము సిద్ధపడుతున్నాం రివార్డింగ్ కొడుకు సిద్ధపడుతున్నాం ప్రభా మీతో మాకు రికడింగ్ అయినా మీరే రికడింగ్ చేసేవాళ్ళు కాబట్టి మేము రికడింగ్ కొడుకు ఎదురు చూస్తున్నాం ఆ లెక్క నికూరు తీసుకునే ప్రయాసపడుతున్నాం నేను సహాయపడండి ప్రభావ ఇది కేవలం మీ ద్వారా సాధ్యమైనా మా సొంత తలంపితోని కాలేగాలి ప్రభా ఇలా మా పాపులను కొనిపోయింది పరిశుభులను విడిచిపెట్టింది అని ఎంటర్ చర్చ ప్రపంచంలో ఇంకా చేసుకోండి కొనికోబడ్డవాడు పరిశుద్ధుడి విడబడ్డవాడు పాపి అని ఉల్టా చేసి పడేసింది వాక్యం అట్ట చేసి సంపూర్ణంగా భష్టతన పడిపోయింది చెప్పేసి ఇష్టం వారి మీద మాకు ఎటువంటి కోపము ద్వేషం లేదు ప్రవ్వా వారి పట్ల ఈ సత్యం కనిపించాలని మీరు తప్ప మాకు ఒ మార్గం చూపించలేరు మాకు అటువంటి లేదు ప్రవ్వా పరిశుధాత్మ ఒకటినే ధైర్యం వస్తుంది కాబట్టి అటువంటి పశుధాత్మ అభిషేకం మాకు అందరు కనిపించి నడిపించామంటే కృష్ణిస్తున్నాం తండ్రి మనం ఒక్కొక్కరిగా ప్రార్థన చేస్తూ వన్ బై వన్ సరే ప్రార్థన చేస్తాము సూత్రం కాబట్టి పరిశుద్ధి గొప్పదేవా తర్వాత సంపూర్ణ మోహనం జరుగుదేవా మై మనుషు కథాన్ని మీకు అన్నాను ఎత్త గొప్ప దేవ ఆయన ఏ సుఖ సౌత్రమైన ఈ రెండు వాక్యం ద్వారా ప్రభావం మాత్రం మాట్లాడినా ప్రభాయన మీరు తిరిగి వచ్చినప్పుడు ప్రభావ అనేకులు లెక్క ఆడుతున్నారు ప్రభావ నా దేవా నా ప్రభా లోకం అంతా ఏదో రాక్షలు కలిసిపోదేలాగా ఎట్టపడని అనుకుంటున్నాం ప్రభా మోసం ప్రభా కానీ మీరు వాక్య మాత్రం ఎన్నో విషయాలు మాత్రం మాట్లాడుతున్నారు లోకమంతా అదే స్థితిలో ఉంది ప్రభా కానీ తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లెక్క ఆడుతున్నారు ప్రబడినైనా మాకు ఇచ్చిన ఇక తలాంతలు ప్రభావ మీ మహిమట్టే వాడుకోవాలి మన ఎన్నో మాకు ఎన్నో గిఫ్ట్స్ నిలిచిన ప్రభావ అది మీ మహిమ కోసం వాడుకోవాల ప్రభా నైనా ఇసుకు బల నమ్మకమైన మంచి దాచులను మీ గురించి సంపాదించుకోవాల ప్రభా ఆ మహిమ పరిచేలాగా మన సాండ్ సాధిస్తున్న నా ప్రభా ఇక సత్యని ప్రభావం అనేక ప్రకటించాల ప్రభావ నేను ఇసు ప్రభావం మీకు చల్లని తీసుకున్న ప్రభావాలట్ల మీ కనికరిని చూపించాలి ప్రభుత్వించిన భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభా నా ఇసు ప్రభావం ఎవరు తెలంగా తెలియని టైంలో ప్రభావ జలపాయాల నుంచి కొట్టుకుని పోయింది ప్రాబ్బా ఆ రీతిగా మేము ఉండుకున్న ప్రభా అయినా ఈ లోకమంతా ప్రాభా ఆ రీతిగానే ఉంది ప్రాబ్బా ఆ దిన అగస్టుగా ఉరి వచ్చి వస్తువుల మీలోకొని ఉన్నారు ప్రాబ్ జాగరూకులమై ఉండాలి ప్రభావ అనేక జాగరకులుగా మేము తయారు చేయడం ప్రభావ అయినా అలాంటి సేవా జీవితాలు నటించమంటే సాధిస్తాయినాక్కడ బాగు సమీప మీ సమాప్తి చివరి అంచుకుని వచ్చిన ప్రభావ కాబట్టి ప్రభావ పట్టి కూర్చున్న ప్రభా మా కాలు నెరవేరుతుందాన్ని మాకు చూపిస్తున్నారు దాన్ని బట్టి మీకు వంద ప్రభావ అనేకులు ఇక్కడ చూసినట్టు చూడాల ప్రభావ మీ సత్యాన్ని గ్రహించాలని నెలపరచాలా మీకు సత్యం లేక అనేక రావాల బాబ నా దేవాపం బాబు విస్తరించిపోతుంది ప్రభావ ఆయన ఇవన్నీ మీరు రాకపోతే ముందుగా మీకు చూపినారు ఇదిగో ఇక అంత ముందు ఏం జరుగుతుంది మీకు ముందుగానే చెప్పినా నాకు కాబట్టి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభా అనేకులు ప్రభు అయితే చూసేలాగానే వాళ్ళ ఆత్మ ప్రతి ఒక్క సంఘానికి పరిశుధాత్మ అభిషేకం గ్రహించి సత్యాన్ని గ్రహించి నేను మయపరచాలా అబద్ధ బోధ నుంచి ప్రభావ మత బోధించి మృజన పొందాలా నా దేవానికి వందాలేసయ్యా సత్యంలోకి రావాలా నూతన అభిషేకాన్ని పొందుకొని గొప్ప ఉద్యం పూర్వమైన ఉద్యమం రావాలా మారుమనిషి పొందాలా ప్రభావ ఓ దైవానికి ఈ లోకం ఎందుకు రాబోయే ఉపద్రమ కాపాడబడాలా వాళ్ళు నుంచి ప్రభు ఎంతో మంది పోవడ అలాంటి అబద్ధ బోధలు ఉన్న ప్రభావ సరి చేసుకోవాలా ప్రభు మారుమని పొందాలా మొదట ఏ ఉపదేశం పొందేది అది గ్రహించాలా అని ఆత్మని తెలిపిన ప్రభావంతో మాట్లాడండి దర్శించు తీసుకు సత్యని గ్రహించి అనేకలు సహరించాల ప్రభావ మా దేవన ఒక గొర్రె ప్రభావ నచ్చిపోతే ఒక రానిపోతే ప్రాభా ఆయన హితు ప్రభు లోకంలో ప్రభావ చదిపోయిన గొర్రెలాగున్నారు ఇద్దరు ఇంట్లో నచించుకున్న గొర్రెలను ఒకరికి వెళ్ళమన్నారు ప్రాబ్ ఆయన ఇసు ప్రభా నచే కొన్ని గొర్రెల ప్రభావ గొర్రెలను తీసుకునే ప్రభావి మందలో తీసుకొని రావాలా కొన్ని మందలు కలుగున్నా ప్రభా నా తన రెండు మందల కలవలు ఒకటే మంద ఒకటే కాపడలా తండ్రి అలాంటి సేవ జీవితంలో నటించిన ప్రభావాన్ని కలిగి ఉండాలా ఈ లోకంలో మీరు మాకు ఎన్నో విషయాలు చూపించారు మీరు చేసి చూపించిన ప్రభావాన్ని పట్టుకుని ప్రభావ తండ్రి మీరు చేసిన విధానాలు ప్రభావ మీ మనుషులను చూపించాలా నేర్పించాలా మీ సత్తులు నడిపించాల ప్రభావా అలాంటి సేవలు మనం నడిపించమంతంగా నా దేవాళతో దీని వస్తా మీరే మాకు సహాయపడిగా నడిపించిన నూతనమైన అనిగించారు ఈ వాక్యం మర్చిపోతున్న ప్రభావ రోజులు భద్రపరచుకోవాలకు సంబంధించిన వాక్యం మాత్రం మాట్లాడారు ఓ ప్రభావ తల్లి ఇంట్లో ప్రభావ ఓ ప్రవాహ దొంగ వచ్చినప్పుడు ప్రాబా ఏ తాత మెలుపుగా ఉంటాడో ఓ ప్రభావం వారు జాగ్రత్త పడతారు బాబా ఓ ప్రవాణ తల్లి ఇంటికి కన్న వేయకుండా కాబట్టి ఈ రోగంలో ఎంత భయం ఉపయోగం వచ్చినా గానీ మనుషులు జాగ్రత్త పడతలేదు నేను ఇటు నుంచి అభావ జాగ్రత్త పడాలన్న కాయపడంతో అది గొప్పదేవ అయితే ఆ మొదలు మాట్లాడుతున్నాయి నీకు వందానిస్తా గొప్ప తండ్రి మాకు అనుగ్రించినారు ప్రభాన తల్లి ఇంటి ప్రభావం ఏ పార్టీ వాళ్ళ గానీ ప్రభావం ఈ లోకంలో ప్రభావం మీ లేని వాళ్ళు మమ్మల్ని ప్రభావం విడద చేసుకున్నారు మీకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినాభావ నీకు వందా ప్రభావం మీ కృప కలిగింది మాలో ఎలాంటి గొప్పతనం లేకపోయినా కేవలం మీ కృపలేనైనా మీ ప్రేమ నైనా ఒక గుంపు మీరు కాపాడుతున్న నీకు వందాలి ముద్రించుకునే నీకు వందలు ఈ రోజు కూడా ప్రభావం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభావం కీలింగ్ లోకి ఆ గొప్ప జన సమంత ప్రభా సత్యం మీద రావాలా నైనా ఇచ్చుకోవాలి వాళ్ళు నమ్ముకునేది ప్రభావ అమాంతగా ఒకసారిగా మాయమైపోతే వాళ్ళ సత్యం ఏం కాదు ఉండదు ప్రభావ తపకి ఇప్పుడే వాళ్ళ చీతలు సరి ఓ ప్రభావ తండ్రి ఇస్తే ప్రభావ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రభావ వాళ్ళు సత్యాన్ని గ్రహించలాగా ఈ వాక్య చెప్పబడుతున్న వాక్యం ప్రపంచం అంతా కాదు ప్రతి ఒక్క వాకి ఇది మాది కాదు ప్రభావ మీద ప్రభు ఇంతకాలం మిమ్మల్ని నటిస్తానికి వాళ్ళు ఇక పరిచయం మీద జీవించిన నూ గంటలుగా ప్రభావ ఏ చుట్టా ప్రపంచం అంతా స్ప్రెడ్ కావాలా ప్రభావ అయినా ప్రతి ఒక్కరు వినాలా ప్రతి సంఘం వినాలా ప్రభావ మీరే నడిపించమంత ఆదృష్టమైన ఆ రీతిలో ప్రభావం సత్యం అనేక చోట్ల అనేక ప్రాంతాల కదలించాల ప్రభావ కనాలు శిష్యుల ప్రభావ గరిశుదం ప్రాంతం ఇస్తారు అంతేకాస్తానైనా ఒక టైం వచ్చింది ప్రభావ మీరే అక్కడ అతను ప్రభా పె ప్రవర్తించినప్పుడు ప్రభుత్వంగా తరువు రాబోతున్నప్పుడు అప్పుడు ప్రపంచం యొక్క శిష్యులు చెందుతున్నప్పుడు ప్రాబ్ ఒక్క ప్రొక్క ప్రాంతాన్ని పెట్టుకున్నారు బాబా అప్పుడు శివార్త ఆరంభించబడింది ప్రభు చేసిన ఎంతో మంది ప్రభుత్వం మాత్రం నటించిన ప్రాబాబా అంటే గొప్ప కాలంలో చేసినారు ఆ కాలంలో ప్రాబా కాబట్టి చివరి కాలంలో మేము ఉంటున్నాం ఈ టైంలో మేము ఉంటున్నాం ప్రభా ప్రతి దాలో ప్రభుత్వం మేమపర్చిన సహాయపడండి నైనా ఉన్నో విధాలు విషయాలు మేము చూపించిన వాక్య ప్రకారంగా అది మేము మర్చిపోకుండా మనం అవలంబించుకునే ప్రాతిని విశ్వాసంగా ప్రియల రూపకుండా దాన్ని మీరు కొనసాగించి నేను మైమపరచాలి ప్రభావ అలాంటి పిల్లలు మమ్మల్ని మా దేవా కుటించండి నుంచి అంతా మీరే మాకు సహాయతలు కూడా నటించమని ప్రార్థిస్తాను కుక్కరత్తున్న కుటుంబాలను జీవించండి నూతనమైన అభిషేకం అనుగ్రహించి ప్రభు మీ ప్రతి జీ అనుకూలంగా ప్రకటించాలా పశుదాత్మ అభిషేకం పొందుకోవాలి ప్రభావ ఎందుకంటే పశువు ఆత్మాలను కట్టుకోమకి అవసరం ప్రభు ఆయన ఇసుక ప్రభావ తన్ని నీకు వందాలంటే అభిషేకం పచ్చి ఒక పీడ పొందుకోవాలా అపోతులు పొందుకున్నారు ప్రభా ఉద్యమం నుంచి ప్రభావ గొప్ప ఉద్యమం పొస్త పదవిస్తున్నారు ప్రభావ ఆయన ఎసుక్రవ నీకు వందాలి పశుదాత్మ అభిషేకం ఎంతో ఇంపార్టెంట్ ప్రభుత్వం మాట్లాడిన ప్రభుత్వం పచ్చి ఒక పీడ ఆత్మ పొందుకోవాలా పశుదాత్మ అభిషేకం పొందుకొని ప్రభావి కనిపెట్టుకోవాలి ప్రభావ శివరాత్రులైనా ఎస్య్య ఆశలాది ఆ రీతిగా పచ్చపీడ పుట్టించమని ప్రార్థిస్తారు హృదయంలో ప్రభావ నైనా మీరే సహాయపడమని ప్రార్థిస్తాం నైనా ఇసు ప్రభు పచ్చని నూతన అభిషేకం చే ఆయన గ్రూపులను ప్రతి కుటుంబాలను మీరు జీవించండి కంచి మీరు తూటలు పెట్టండి వాళ్ళ జాబ్స్ లో ఉద్యోగస్తులు ఎప్పుడే స్థలంలో ప్రభావి సుఖం తోడ్పించండి మీరే బలపరచండి ఎట్లా తండ్రి మార్గం నుంచి తప్పించుకోవాలి ప్రభావ ఆయన వాటిని ప్రపంచం అంతా సెట్ కావాల ప్రభావ అనే సత్య నటించబడాల చిన్న గుంపుల్ని కాపాడుకున్న ఆ గుంపులు మమ్మల్ని ముద్రించుకోవాలి ముద్రలోకి రావాలా సీలింగ్ టైం ఎండీలింగ్ లోకి రావాలా ఎమోషన్ పక్షులాత్ని ముద్రించాలను జాప్యం చేసుకోవాలా తెప్పించిస్తాం ప్రభావ పట్టుకు రావాల ప్రభావం నటించేవాత మార్కొచ్చి చిన్న బాబు ఆధిస్త ప్రతి అవయవ మీ కాకలే ప్రభావ సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తూ ఎక్కువ ప్రభావ మీరే స్వచ్ఛపర్చని మహమాలి అక్కడ భవిష్యత్తుని జీవించని తీసుకుని గొప్ప సేవల్ని తయారు చేయండి తల్లిదండ్రులు ఆదరించని బలపరచండి మీ ఆదరణ సమాధానం అనుగ్రహించండి ప్రభుత్వ విశ్వాసంలో నడిపించండి కుకున్న ప్రభావ నా తన ఎత్తుకారడి ముందుకు పోయపడాలని కుటుంబాన్ని రాశి బంధువులు అందరినీ రాశీించండి ఆదరణ సమాధానం ఇంకొకటి జీవించాలని సహాయపడని సాధిస్తే ఆయన మీరు అక్కడ తొలగి సిద్ధపడాలి అనేక మీరు సిద్ధపడాలా అలాంటి శివజీతులు నటించండి ఒక వైరస్ బాధితులు అందరిని కూడా మీరు ఇంకా ప్రభావ మా మధ్యలో ప్రభు ఒకరితో మీరు కౌశ్ల మాట్లాడిన ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావం అభివృద్ధి జరుగుతుంది ప్రభా ఆయన అయితే ఈ కాలంలో మేము ఎట్లా జీవించాలా ఒక విధంగా జనుల మధ్య మీరు జీవవాసం పట్టుకుని జోసిలున్నారన్నారు అలాంటి కాలంలో మేము వెలుగుల ఈ వెలుగు మేము అనేకు ప్రకటించాలా ప్రభావ అనేకు రావాలా ప్రభావ నైనా ఇస్త అభిషేకాన్ని కొత్త ఒక బిడ్డ అనుగ్రహించుకోవాలంటే సాధిస్తాం మీ చీకటి కాలం ప్రభావ కాలం అయినా కానీ మీ వెలుగు ప్రకాశిస్తూ ఉన్న ప్రభావ మీద ఆ వెలుగు దగ్గరకి అన్ని కూడా ఆ వెలుగు తట్టు ఆకర్షింపబడాల ప్రభా అలాంటి బిడ్డలను తయారు చేసే ప్రభావ మీ నామాలకు నయం తెచ్చుకోవాలని సాధిస్తాం ఆయన ప్రతి ఒక్క సేవలు నడిపించిన ప్రభావ మీ వెలుగును ధరించుకోవాలా మీరే ఒక వెలుగు ప్రభావని మాకు అనుగ్రహించినా చీకటి శక్తులు పారిపోవాల ప్రభా ఆయన పురుష శక్తులు మనిషిని రుచిపెట్టుకోవాలి ప్రకటించిన ప్రభావ అంటే విశేషమైన నమ్మకం ఎంత ప్రేంగుల గిన్నరాజాన్ని చెల్లించుకుంటున్నా మంచితనానికి మీ యొక్క సంవత్సరం అంతా దేవ మీ యొక్క కురుపులో భద్రపరిచినారు కాపాడినారు తగులు మధ్యలో తండ్రి మీ యొక్క రక్తుల చాటును దాస్తూ కుటుంబాలను పోషిస్తూ చెప్పిన కృప ఆయనం ఆ యొక్క శాస్యత చెల్లించుకుంటున్నాం దేవ జీవించా చెల్లిస్తున్నాం అంటే మీకు కృప దేవ దయ తండ్రి ఎంత నిమిత్తం అయితే మాకు ఈ యొక్క యొక్క నమ్మకం తండ్రి రక్షణ యొక్క నమ్మకమైన తండ్రి ఆరోగ్యం యొక్క సమస్తమైనటువంటి దేవా ప్రేమని తండ్రి అనుకూలతలు అనుగ్రహించి ఈ లోకంలో ఈ యొక్క సమయంలో తండ్రి ఈ యొక్క తరంలో మమ్మల్ని ఉంచినారు అటు కృపను బట్టి అటు దయను బట్టి మీకున్నారు అం ఏదైతే ఉందో అయ్యా మీ యొక్క కృప అ మీరు ఏ కార్యం మా ద్వారా ఏ పనులు చేయించవాలని అయ్యా మీ యొక్క చిత్రాన్ని నెరవేర్చవాలని మమ్మల్ని ఆశించినా తండ్రి అటు పని అయ్యా అటు కార్యాల కొరకే అయ్యాటి సంపూర్ణత కొరకే చూస్తున్న వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా నమ్మకం ఏంటండీ సమస్తమైనటువంటి బలహీనతలను నమ్మకం ఏంటే ఆటంకాలను అయ్యా శారీరపరమైన దేవాలలోకి సంబంధమైనటువంటి విషయాలు దేవా ఏదైతే తండ్రి మీ యొక్క పరిపూర్ణమైన చిత్రం మా జీవితాన్ని నెరవేర్చడానికి ఆటంకంగా ఉన్నాయి తండ్రి వాటిని దూరపరచండి క్షమించండి కృప్లని క్రీల్చండి దేవా నమ్మకం ఏంటంటే ప్రేంగులకి రాజా మీ యొక్క దేవ రాజ్య శుభార్త కొరకై అయ్యా మీ యొక్క రాజ్య విస్తరణ కొరకై అయ్యా నమ్మకం ఏంటంటే ప్రయాసపట్టడానికి సహాయం చేయండి నశించే ఆత్మ ప్రశ్న భార అనుకరించుకుని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రేంగులకి రాజాంగులకి దేశంలో అనేక కోట్ల మంది ప్రజలు ఇంకను దేవ మీ రక్షణ మీ యొక్క అయ్యా ఆ యొక్క సిలు కార్యము ఎరుకొని ఉండగా బట్టి మీ వైపు చూస్తున్నా తండ్రి అయ్యా కోత విస్తారంగా పట్టుకుంటుండగా వాడుకోమని ద్వారాలు తెలుగు కూడా ప్రార్థిస్తున్నాం ప్రింగుల తండ్రి అనేక సువార్థకులను ప్రచారలను బోధకులను లేకులాగన మీ పాదాలు పట్టుకుంటున్నా తండ్రి అయ్యా మీ వాక్యానికి మీ యొక్క నామానికి వార్తకి ఎంత మంది అయితే ఏ ఏ శక్తి అయితే ఏ అధికారాలు అయితే తండ్రి వ్యతిరేకంగా ఉన్నాయో తండ్రి వాటి అందరినీ అటు అధికారాలని అటు సమస్యల్ని అధికారం కిందకి తెస్తుండగా మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి అయ్యా నమకు ఏంటండ్రి అయ్యా మీ యొక్క శక్తి అయ్యా మీ రక్త బలము అయ్యా నమకు ఏంటండ్రి అయ్యా ఒక పాపిని రక్షించబడకుండా అయ్యా ఒక పాపి మీ వైపు తిరిగి చూడకుండా ఏది కూడా ఆపకుండా అయ్యా మీరు చెయ్యండి తండ్రి నమ్మకేవా వారి యొక్క జీవితాల్లో వారి యొక్క కుటుంబాల్లో మీ కార్యం జరిగించండి తండ్రి మీ తండ్రి ఎవరు నశించుకోకుండా ఉండటం దేవా అయ్యా అటు చిత్తాన్ని నా దేశం నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపణను గురించుకొని గురించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ తగుర మధ్యలో ఒక్కొక్క సాక్ష్యాన్ని లేకమని అయా ఉద్యోగంతో ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకంలో తండ్రి వ్యాధి పట్టుకుంటున్నాం నమ్మకైందే మరణ శైలిలో ఆగ్ర గడి హృదయాలు పట్టుకుంటుండగా అచారాలు చేసుకోమని కరణించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అక్క ద మీద అధికారం కలిగినటువంటి దేవుణ్ణి ప్రభు దేవుని ప్రభువుని తండ్రిని ప్రకటించలాగిన అయ్యా నా దేశం ప్రజలు గ్రహించలేదు ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమి గడుగండి రాజా మహిళండ్రి అయ్యా మీరు మాత్రమే నమ్మకమైనవా సమస్తము సమస్తమైన ఇంటికే మీ కొందరు ఆశ్చర్యంచుకుంటున్నాను తండ్రి మా జీవితాలను పెట్టి దేవా ప్రేమల తండ్రి మమ్మల్ని స్థితిని బట్టి మీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి ప్రేమలకి రాగా మహిళలకి తండ్రి అనేకలు నర్శించుకోగా అయ్యా వారిని బట్టుతారు కానీ అయ్యా మీ కృపను బట్టి మమ్మల్ని జాలి చేసుకోండి జాలి చేసుకున్నందు కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి ఏ గత లేని మమ్మల్ని తండ్రి అర్హత లేని మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించారుదరించుకుంటున్నా తండ్రి ప్రేమలను ప్రేమ ప్రియగలిగిన రాజా మహిళలుగా తండ్రి సమయంలో నువ్వు చూస్తున్నావు పాదాలు కోరుకుంటున్నా ఎంత అయ్యి నమ్మదగ్గం జరుగుతుంది ఎంత అయినా ప్రండి అయ్యా నడిపించండి అయ్యా కృపణి ప్రార్థిస్తున్నావు ప్రియగలిగిన రాజా మహిళలుగా తండ్రి నువ్వు చూస్తుండగా పాదాలు పట్టుకుంటుండగా సహాయం చేయండి ప్రార్థిస్తున్నావు ప్రియగలిగిన రాజా మహిళలుగా తండ్రి ఇలా నాకు ఏంటంటే మంగళవారం రోజు దేవరా తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఇలా మీ పార్శి సహాయం చేయండి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో తలపెట్టినటువంటి సుగార్త కార్యక్రమాన్ని మీ పార్శిని సహాయం చేయండి కలిగినంత సహాయంతో ఉన్నారో మా ప్రార్థన వస్తువులు కలిగి ఉన్నారో ప్రార్థన వసతులు కోరి ఉన్నారో తండ్రి వారిని మీ ప్రాశనిధి పుట్టుకుంటుండగా చేయండి ప్రియంగళ గంట రాజా మహిళలు ఎంత ఒకటి వారిని మాపుకుంటూ అయ్యా నమ్మకం తండ్రి జాతకాన్ని వారిని ఒప్పుకుంటూ చూస్తున్నారు తండ్రి సహాయం ప్రింగళరాజాంగళంత్రి అయ్యా మీ పాదాలకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నారు తల్లి సమయంలో తండ్రి చర్య ఇచ్చిన ప్రతిబిడ్డకై అయ్యా మీ యొక్క సంకల్పానికి మీ కొందరు ఆచరించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తాం క్రీస్తు వారి పరిశుభ్రమైన తండ్రిగా చేస్తున్నా ఖలీ పార్శుద్ర ఏసరం బలదేవ రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ఇస్తే ప్రభా ఏసుమ బట్టి ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మేము కూరైనం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు ఇంతసేపు మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా ఏసీ ఆ పరశుద్ధి ప్రభు భూమి మీ పాదపీఠం మీ స్ట్రభ మీ యొక్క పాదపీఠం మీద మేము పెట్టిన ప్రతి ఒక్క మొరం మీరు ఆలకించండి ఆలకించి ప్రభు గొప్ప విజయాన్ని దయచేయండి ప్రభా ఏసీ మీకు ఎంతో లెక్కలేనని పరిశుద్ధ మీరు ఆకృతి కూరలో ఉంది ప్రభా అనేకలను సిద్ధపరచాల ప్రభావ మేము కూడా సిద్ధపడి ఉండాల ప్రభా అందుకు ప్రభావ మా సొంత శక్తి సొంత బలం సరిపోదు ప్రభా పనికి రాదు ప్రభా మీ యొక్క పరిశుధాత్మ శక్తి బలం మాకు ప్రభా సహాయం మీద ఇచ్చేది ప్రభా అభిషేకించండి ప్రభావ సేవలో బలంగా వాడుకుంది ప్రభా ఏమికి ఎంతో వేలాది ప్రభా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క విడిని మితం ప్రాధాన్యత ప్రభావాల వాళ్ళ పట్ల మీ యొక్క కృపజించండి ప్రభావ మీ యొక్క కనికరం చూపించని ప్రభా ఎరా పరిశుద్ధ మహోన్నత మీకు వందనాల ప్రభావేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా మోకరించి ప్రజలకు ప్రభా వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టే చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాల ప్రభా అలాంటి కృప అలాంటి కనికరం వారిని దేని ప్రభావ సర్వశక్తి సంపన్నుల సర్వాధికారి మీకు ఎంతో నితని వందనాల ప్రభావ మీరే గొప్ప ఆత్మకార్యాన్ని జరిగించని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సూచనలో మీరు అందరికి సంబంధించి నేను తెలుసుకోవాలా ప్రభా తెలుసుకుందేమో వాళ్ళ పాప జీవితాన్ని విడిచిపెట్టేసేయా మీలో ప్రభా జీవించాల ప్రభావ వాళ్ళ జీవితాలని ప్రభా మీకు సమర్పించుకోవాలా ప్రభావ మీరు సహాయం దాచే ప్రభావ భగవంతు మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించి ప్రభావం నామకి మేమేసుకోమని వేయిస్తున్నాం మమ్మల్ని ప్రార్థన్యస్తున్నాం తండ్రి పరిశుద్ధమైన తండ్రి మహనీ మహోన్నతమైన నా ప్రభావ అబ్రహం ఇస్లా దేవానికి వంద నాలుగు నేన గడిచిన కాలం అంతా కత్తి కాపాడే ప్రభావైన నెక్కల భద్రపర నెక్కల కింద భద్రపరుచుతాను నీకు వంద నాలుగు ప్రభావ సమస్త మహిమా గణత మహా ఈవరి మహా తేజస్సు కదిన దాకా ప్రభానయన ఏదో ప్రభానయినా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభావ మీకే వంద స్తోత్రాలు ప్రభావ తల్లి ఆ వాక్యం మాలో మేము మమ్మల్ని అనేకుల ప్రభావైనా మీ వాక్యాన్ని మీరు ప్రకటించాల ప్రభావం అనేకులను ప్రభావన మీ రక్షణలో నడిపించాల ప్రభావం అయినా అనేకులను సత్యంలో నడిపించాల ప్రభావైన అతి బాధ్యతలు మాకు దయచేయని మాతో మాట్లాడిన దేవాన్ని వందనాల ప్రభానైనా ప్రతిసారి ప్రభావైనా తండ్రి మీరు చిన్న గుంపును ఎంచుకుంటున్నారు కాబట్టి ఆ చిన్న గుంపులో ఆ చిన్న మండలం మేము కూడా ఉన్నామని నమ్ముతున్నాం ప్రభావిస్తున్నాం ప్రభావం అయినా మీరు మాకు అనేక విషయాలు బయలుపరుస్తున్నారు సభ జరగబోయే విషయాలు కూడా అనేక విషయాలు మాకు బయలుపరుస్తున్నా ప్రభానయినా ప్రభావైన అది మేము మేము ఆ విషయాలు మేము తెలుసుకున్నాం మేము మా జీవితాన్ని మేము బాగు చేసుకునే ప్రభావం అయినా అనేక అనేక ప్రాంతాలకు వెళ్ళే ప్రభావం అయినా మేము ఏమైతే ముందు ముందు జరగబోయే విషయాలు తెలుసుకున్నామో ప్రభావన్ని మేము ప్రకటించాలా ప్రభావ వాళ్ళని కూడా ప్రభావైన నటించి కొత్తగా మేము కాపాడాలా ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభావైన ఈ యొక్క ముద్రలో మేము అందరం ఎందుకంటే ఏ ఆత్మ నశించుకోవడం నీకు ఇష్టం ఉండదు కాబట్టి ప్రభానైనా మేమందరం ప్రభా అనేకుని నశించుకోకుండా కాపాడాలా ప్రతి ఒక్కరికి ప్రభానయినా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలా ప్రభావ నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం ఎంత అవసరమో ప్రభానైనా ప్రతి ఒక్క విశ్వాస్కి ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రభావం అయినా పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మేము ప్రవర్తించాలా నీ యొక్క ఆత్మను పొందుకోవాలా ప్రభావం అయినా మీరు ఉంటేనే మేము సురక్షితంగా ఉండగలుగుతాం ప్రభావం అలాగే ప్రభా ఈ లోకంలో మేము పడిపోకుండా మాలో ఈ లోక రత్నాలు ఉండకుండా ప్రభానైనా నీ మనస్సు నీ గుణగా వల్లే మేము జీవించాలా ప్రభావం నీలా ప్రభానైనా ఈ లోకంలో మేము దాకా జీవితంలో మాకు దయచే ప్రభావం నీలా సేవ చేసే మాకు దయచే ప్రభాన ప్రభా ఇదిగో ప్రభా ఈరోజు కరోనా సెకండ్ వేవ్ అని వస్తుంది ప్రభానయినా ఇదిగో ప్రభా మా ప్రాంతాల్లో ఎంత అవుతుంది అని న్యూస్ లో చూస్తున్నాం ప్రభానయినా ఇదిగో ప్రభా ఏ దేవుడు నమ్ముకున్న బిడ్డ నది ముట్టడానికి వీళ్ళేది ప్రభావ వైరస్ నుంచి ప్రభావం అయినా మమ్మల్ని కాపాడే దేవుడు మీవే ప్రభా ఆ వైరస్ నుంచి ఎలా మేము మమ్మల్ని జాగ్రత్త చేసుకోవాలని కూడా మీరు మాకు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభా అందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావం మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించే ప్రభానైనా అవి మా జీవితాల్లో మేము అలవాటు చేసుకోవాలా ప్రభా ఆ రకంగా మేము జీవించాలా అది అనేకులు కూడా మేము చెప్పాలా ప్రభా అతి విధంగా మమ్మల్ని నడిపించండి ప్రభా న వాక్యంలో మమ్మల్ని ఇష్టపరచండి ప్రభావం నీ విశ్వాసంలో మేము బలంగా ఉండాలా ప్రభా అలాగే ప్రభావిత ప్రతిపక్షలు కలిగిన జీవితం దయచేయండి ప్రభావం ప్రభావం కాల్చివేయండి ప్రభావం తోడు ప్రభావం అయినా మీరే మాకు కాపాడు ప్రభావం ఎందుకంటే మాకు ఆధారం ఆశేది కాబట్టి ప్రభావం అయినా మమ్మల్ని కాపాడే దేవుడు మీరే ప్రభావం అయినా ఇదిగో ప్రభావం అయినా తండ్రి మేము అనేక ప్రాంతాలకు వెళ్లే విధంగా మీరే మాకు మాధ్యమని పెద్దపాటు చేయండి ప్రభావం స్వార్థను ప్రకటించే విధంగా మాకు మీరే నడిపించండి ప్రభావం మీరే మహిమండి ప్రభావం మీరే కనసం ఉందండి ప్రభావం ఇదిగో ప్రభావం ద్వారా మాట్లాడినందుకు వంద అలా మేనుకో జీతం గెలిచి బాలం గెలిచిందా దీవాన్ని మాకు మార్చలే అభిషేకం బలం దాని చేయాలి నా దీవాని ఎంతో రాక ఉంది అలాగే నా దీవా అలా గొప్ప కనికరించని ఆత్మండి పడిపోయిన సుప్రభ నువ్వే కార్యం చేయండి నా దీవాన్ని సుప్రభ నాది ఆ రాశక్తి స్వచ్ఛపర్చింది నా జీవాన్ని ఖాళీ చేయండి ఎంతో బట్టి వాళ్ళ యేసు వాళ్ళ కాకలు జీవించండి నాది నీటిలో మనుషులు అందరి కుటుంబం రక్షణ బంధాలు సేవ చేయాలా నా జీవానికి ప్రవేశించాలా ప్రకటించాలేప్రభ నా జీవానికివానికి మెయిన్గా వాడుకోవాలా అలాగే అలాగే జ్ఞానం దాని అలాగే ప్రభా అలాగే అలాగే ఆత్మల భారం నా జీవానికి చూద్దాం వాటికి కాల్ చేసి చెప్పిన వ్యాక్సిన్ ప్రభా మా ఉద్యోగులు తర్వాత ఇంకా సరస్వతి నడిపి ఈ గోడ రాష్ట్రం ప్రభా ఈ తోటి ప్రకటించాలా అందు ప్రభా సిని రావాలా రక్త పెద్ద పాపం నిలిచిపెట్టాలా అలాగే మీరే మా కార్యం చేస్తున్న ప్రస్తుతం మాట్లాడుతా నర్సపురం పాస్టర్ ఫ్రెజ్ రోడ్ అన్ఫరెన్స్ ఉన్న వాళ్ళందరికి ఫ్రెస్ రోడ్ అన్నప్పుడు అన్న మీరు అందరూ ప్రేర్లో పెట్టండి అనుదిన ప్రేయర్లో ఏంటంటే ఆ ప్రే రిక్వెస్ట్ మేము మేము ఇక్కడ సంఘానికి స్థలం కొంటున్నాం ల్యాండ్ దానికి దేవుడు కార్యం చేయాలా అలా అదేంటంటే మన దగ్గర అమౌంట్ అయితే లేదు అస్సలకి కానీ దేవుడు ఒక దర్శనం ద్వారా ల్యాండ్ చీపెట్టడం జరిగింది దానికి మనం లక్ష పదివేల అడ్వాన్స్ ని కూడా దేవుడే సమకూర్చం ఇప్పుడు ఇంకా మనం రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మనం ఇంకా అమౌంట్ మనం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా దానికి అందరు అందరు ప్రేయర్ చేయండి ఇప్పుడు అయితే ఒక త్రీ మెంబర్స్ అయితే ప్రేయర్ చేయండి అన్న మీరు చేస్తే బాగుంటారా సరే సర్షుగరం వనరాలు అయితే ఆ యొక్క ప్రాంతం మీ యొక్క సంఘాన్ని స్థిరపరచాలనుకుంటుండీ సాధించాలనుకుంటుండీ మీరు మళ్ళీ దానికి జరిగించండి మనిషి వల్ల కాదు పరీక్ష మీరు జరగాల మే సహాయపడమంతా మీకు హాఫ్ కాలతో ఇస్తారు కాబట్టి మీరు చెప్పకొచ్చి సహాపడలాగా సేపడండి అధికారుల తమ్ముడు మాట్లాడండి అధికారుల తమ్ముడు మాట్లాడండి వారి మనుషులు మార్చండి వాళ్ళు డిస్కౌంటెడ్ రేట్కి ఎవరైతే అమ్ముతమ్మ కావాలి డిస్కౌంటెడ్ రేట్ కి అమ్ములాగా సేపాడండి ఆఫీస్ పెట్టుకోమండి ఏ సీకరిస్తానో ప్రార్థిస్తున్నాం సోద్ర ప్రభావ శిథిర గొప్ప దేవశక్తి సంపూర్ణ మహల్ కృపాశక్తి సంపూర్ణ జీవన స్థిరపడతాను ఆశపడతా ఆశగా నిర్ణయించిన ప్రభావ అది మీ సమకూర్చమైన ప్రభావం సేవ జరగల ప్రభావం కావాల ప్రభావ రైతన ప్రభు నూతన అభిషేకి వాడుకోండి కావలసిన ప్రతి అక్కల ప్రేరేపల్ని పత్తి బిడ్డ మీద స్థిరపడాల విస్తరించిన అనేకులు ప్రభుత్వం రక్షణ పొందే తాయడ గొప్ప గొప్ప ఆ రీతిని యొక్క కార్యాలు జరిగించను ప్రవ ఆయన తన హృదయ మాంఛను ప్రవేశించి తన కుటుంబాల మధ్య ఆశ్రయించి ఆ ప్రాంతం రక్షణ నడిపించుకువ్వ చెప్పిన అంశం మీరు కార్యక్రమ ల్యాండ్ అమ్ముతున్నారో సహాయపడండి మన వృద్ధాన్ని సాధి ప్రభావ మీరే సహాయపడమని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకాన్ని కొట్టి ప్రభావని ప్రేమించుకోవాలి హృదయ వాంశాన్ని తీర్చి మీకు ఒక్క సాక్షి పెట్టుకుని తప్పించలే ప్రభావే ప్రేరేపించి నడిపించి నామాన్ని ప్రేమించుకోవాలి ఏ క్రీస్తు పరుషుల నామంలో ప్రార్థిస్తున్నాం మన హలో హలో విన్నారు బండిగా ఉందా తెలియజేస్తా చూద్దాం చేస్తున్నారు నా భీమాని ధ్యానం చర్యలు ఆలోచనలు వచ్చి మీకు ఆత్మలు కనిపించండి నా భీవాన్ని ఆత్మల భారం కలిసి ప్రాబ్లం చేయించండి మా ఎస్ఎ ప్రభాబ్ రేపు కావాలంటే తర్వాత సాధించండి అడిగి కనించండి అలా అడిగి సరస్వతి నడిపి అలా అడిగి అలాది అని అనేది రాస్తాను పోలీసుల కోసం మీ పేరు ఏం పేరు విజయ సార్ పరసందర దేవాభా ఇంతవర కార్చిక ఆపన్లను మీకు వంద చీఫ్ ఆఫ్ దర్టీస్ గురించి మాట్లాడు ప్రభా ప్రకాలం ఇంప దర్శన మీరు దొంగ వల్లే వస్తున్నారు ప్రభావం జాగరూకులుగా ఉండకపోతే మటుకు అందరూ మెసిపోతారని మీరు చెప్తున్నాను మేము మటుకు జాగరూకులుగా ఉండేలాగా సహాయపడని తండ్రి అవును నేను భోజనం చూపించిన గరి చూస్తున్నాం లెక్క వచ్చినప్పుడు మేము లెక్క చూపించాలా ప్రభావ అటువంటి బిరెలుగా తయారు చేయండి నేను యొక్క తిరిగి వచ్చినప్పుడు బహుమానం తీసుకొస్తాను దానికొచ్చి చూస్తాం అంత కొర ప్రయాసపడతాం అనిపించండి వైరస్ బయటపడిన వాళ్ళందరూ పొత్తు ఏముతరచండి వ్యాక్సిన్ కానీ మీకు చేయాలని ప్రతిస్తున్నాం జన్మలే తమ్మించాము ఏదైతే విశేషణ చేయాలి రాబో వాటిని ఏంటిగా చూడాలని అటువంటి అభిషేకం దయచేసి కనిపించండి ఎంతో మంది కొన్ని మనుషులు తగ్గిపోతున్నారు చార్జీస్ లో తగ్గిపోయినారు కాపాడిన కూడా సమర్పించుకున్నారు కాబట్టి అటువంటి సంవత్సరం సేవలకి అందరికీ అటువంటి అభిషేకం అడిగించి నడిపించండి ఈ యొక్క బహింకరమైన మేము మటుకు దేనికి మేము బయట పడలిద్దాము మీ అన్ని దర్వాత ముందు వెళ్తున్నాం మీ అన్ని మాకు స్థిరత్వం అమ్ముతుంది మా కొండ కోట చోపు చోపి మీరేనైనా ఆసరాపురం కావలిపోతే మీరే కాబట్టినైనా మీతో సమాసం కలిగి మీరు ఎక్కడ వెళ్తే అక్కడ తయారు చేయమని కృష్ణ పక్షి ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రమాణ ఏడు సుకృష్ణ కృపా సమాధానం మేడయా